జ్ఞానవర్జిత నాం చతుర్నాం ఆశా జ్ఞానవర్జిత నాం అంటే అక్కడ పెట్టాలి షష్ఠి భోజనాలనే ఒక చోటిని తీసుకురావాలి విభక్తి జ్ఞానం లేని వాడికి మనం ఎంజాయ్ గలుగుతాము షష్ఠి భోజనాలనే ఒక చోట పెట్టుకోవాలి నాలుగు ఆశ్రమముల వాళ్ళు ఎటువంటి వాళ్ళు జ్ఞానవర్జిత జ్ఞానం అంటే ఉపాసనర్థం ఉపాసనయ్యరు గాని ఈ నాలుగు ఆశ్రమముల వాళ్ళు అంటే మన ఇంటి వీళ్ళ స్వకర్మానుష్ఠానం చేస్తూ ఉంటారు వాళ్ళు ఆయా ఆశ్రమములకు చెందిన కర్మలనే అనుష్ఠానం చేస్తూ ఉంటారు అంటే అలాగా బ్రహ్మచారి చదువుకుంటూ ఉంటాడు గృహస్థు యజ్ఞము దానము అధ్యయనం చేస్తాడు వానప్రస్థుడు తపస్సు చేస్తాడు సన్యాసి ఆశ్రమ ధర్మాలను తపస్సు చేస్తూ ఉంటాడు అలాగే తీశాం కదా మనం ఇందులో బ్రహ్మనుష్ఠానమే దేవుండదు అందరూ తమ తమ కర్మలను చేసుకుంటూ ఉంటారు అలా చేస్తు ఉపాసన లేకుండా అలాగే పుణ్యలోకాలు ఇస్తాం పుణ్యలోకౌ ఈ పుణ్యలోకాలు ఎందుకు వచ్చే స్వకర్మానుష్ఠానం చేశారు కాబట్టి పుణ్యలోకాలుస్తారు అంటే మీరు కూడా కర్మలను చేస్తూ ఉంటారుగా పూజారి చేస్తూ ఉంటారుగా ఉపాసనలో నేను దాన్ని బట్టి వాళ్ళకి పుణ్యలోకాలు ఇస్తాం ఓకే ఇంకా సర్వ అయితే పుణ్యలోకా సర్వేలో బ్రహ్మచారులు గ్రహస్థులు మాత్రమే కాదు సన్యాసులు కూడా పెట్టేసుకోండి అవిశేషణ ఇంక మీరు చేటా ఏం సన్యాసులు వేరు బ్రహ్మచర్య గ్రహస్థులు వేరు అని చేటా చెప్పచ్చు అందరూ తమ తమ కర్మలను చేయాల్సిందే ఉపాసన లేకుండా చేసుకుంటున్నారు వాళ్ళకి పుణ్యలోకాలు వస్తాయి మనం నలుగురిని పరివ్రాట్ నిరేట్ గా పెట్టలేదు ఈ వ్యాఖ్యానంలో అక్కడ వ్యాఖ్యానమే పరివ్రాట్ అంటే సర్వమును విడిచిపెట్టిపోయి బ్రహ్మనిష్యుడుగా ఉంటాడని వాడిని సపరేట్ గా పెట్టలేదు కూడా కనిపించారు ఎందుకు అలాగే అలా కనిపిస్తాడండి అలాగేలా అంటే పరివ్రాట్ కూడా కర్మలు పెట్టేశారు వీళ్ళు పరిమిరాజక శాపినం యమాన్ యమాశ్చ తప ఏ పరిమిరాజకుడు వెళ్లికి లగ్నం కూర్చొని ఎక్కడ నడుతాడేమో పరిమిరాజకుడు ఏం చేస్తాడు జ్ఞానం అంటే ఉపాసన చేస్తాడు ఆ జ్ఞానం అంటే ఉపాసన ఏదో ఉపాసన చేస్తాడు యమనియమాలు చేసుకోమన్నారు పరిమిరాజకుడు ఈ యమనియమాలు అనే మాట బ్రహ్మచారికి గృహస్థులకి వానస్పస్థులకి చెప్పలేదు ఈ సన్యాసులు చెప్తాను మీరు యమనియమాలు పాటించండి ఎందుకంటే యమనియమాల్లో అజినుసు అది సన్యాసులకు మాత్రమే పలుకు వస్తుంది గృహస్థులు చేసే విజ్ఞయాగాదుల్లో కొంత జంసే అది వాళ్ళకి అసలు లేదు కాబట్టి యమనియమాలు ఉన్నాయి కదా ఈ సన్యాసులకి ఆశ్రమ ధర్మం ఉందిగా కర్మలో వీచేసుకుంటున్నారు ఉపాసన ఉంటుంది వాళ్ళకి పుణ్య లోపాలు వస్తాయి ఈ నలుగురులో ముగ్గురులో వీళ్ళని కూడా కలిపేటమే వీళ్ళని సెపరేట్ పార్టీ పెద్ద పెట్టద్దు తప ఏవద్వితీయ కాబట్టి మూడే ఉన్నాయి కదా అనే మూడేం కాదు అవి నాలుగోవి ఎందుకంటే దాంతో తప ఏవద్వితీయనుంది కదా దాంతో తపశ్శబ్దం చేత మాన పస్ఫుల్ని తీసుకో కూడా తీసేసుకోవాలి ఎందుకంటే వానప్రస్టుడు ఏం చేస్తున్నాడు తపస్సు చేస్తున్నాడు కాబట్టి వాడు ఎలాగా తపస్సు చేస్తున్నాడు గ్రహింపబడుతున్నాడు సన్యాసి మాత్రం ఏం చేస్తున్నాడు తపస్సు చేస్తున్నాడుగా కొని చేస్తున్నాడో మానుకున్నాడో చేయాలిగా సన్యాసి చేయాల్సింది కూడా తపస్సు మీరు చూసుకోండి మనం మన సన్యాసులను చూసుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు తపస్సు చేసుకుంటున్నారు కర్మల్ని చేసుకుంటున్నారు ఉపవాసములు చేసుకుంటున్నారు ఏకాగించ ఉపవాసము కొని కృషి చాంద్రాయణాలను చేయట్లేదు పొరమ వాళ్ళు చేసినంత కఠోరమైన తపస్సు వీళ్ళు ఏం చేస్తారు డైబెటీస్ హార్ట్ ప్రాబ్లం చేస్తారు ఈ కాలంలో ఈ కాలంలో సెన్స్ ప్రెషర్స్ యొక్క వాల్యూ అందరికీ పెరిగింది కన్యాదులతో సహా కాబట్టి పౌరవం వాళ్ళు చేసినంత కఠినమైన తపస్సు ఇప్పుడు వాళ్ళు చేయలేరు మన చిన్నప్పుడు మనం బతికినట్టుగా ఇప్పుడు పిల్లలు బతకగలరా అంటే మరి నేను చెప్తే గొప్పగా అనిపించింది మన చిన్నప్పుడు మేము కోదుగుడ్డు దీపం దగ్గర చదువుకునేవాళ్ళం అరికెళ్ళాంతరం దొరికినప్పుడే అదొక లజ్జీ కోదుగుడ్డు దీపం దగ్గర రాత్రి పదింటి గింట్లో అందరూ పడుకున్న తర్వాత టీ పెట్టుకు తాగి అలికెళ్ళాంతరం ఎవడుగు దానికి కాంపిటీషన్కి రాడు ఒకటే అడికెళ్ళం ఇప్పుడు పిల్లలకి పిల్లలు ఏమన్నారో తెలుసుకున్నా నాతో ఏదో సందర్భంలో వైఫై లేకపోతే ఆక్సిజన్ లేనట్టే ఆక్సిజన్ లేకపోతే పర్వాలేదు బ్రతికేస్తాం కానీ వైఫై లేకుండా బతకలే ఆ స్మార్ట్ ఫోన్ తీసి ఈ వాట్సాప్ వాడికి కనపడాలి లేకపోతే వెరీ డిస్టర్బ్ ఎవళ్ళు ఆరేళ్ళ పెళ్ళారు కాబట్టి తపస్సు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు చేసి తపస్సు ఏకాదశి ఉపవాసం ఉంటాయి గొప్ప తపస్సు కింద కాబట్టి ఈ సన్యాసులు కూడా తపస్సు చేస్తున్నారు యమని చేస్తున్నారు కదా కాబట్టి తపశ్శబ్దం చేస్తానండి తీసేసుకుంటే నాలుగు వచ్చేసే నువ్వు మళ్ళీ వేరే ఎందుకు పెడతాం నాలుగు వచ్చేసే యహ అన్నాడు యహలో నాలుగు అవుతుందయ్యా ఒకదాన్ని రెండు చేస్తే నాలుగు అయిందిగా అతహ మరి అమృతత్వకి మళ్ళీ ఆ నవ్వు గురికా కేవలం కర్మ చేస్తూ ఉపాసన చేయకుండా ఉండే బ్రహ్మచారికి పుణ్యలోకము కర్మతో పాటుగా ఓంకారం పెట్టుకునే ఉపాసన కూడా చేసి వాడికి మోక్షము బ్రహ్మచారి కేవలము యజ్ఞము దానము అధ్యయనం చేసుకుంటూ ఓంకారంలోకి రాకుండా ఉండే గ్రహస్థుకి పుణ్యలోకము ఆ మూడు చేస్తూ ఓంకారం పెట్టుకునే ఉపాసన చేసే గ్రహస్థికి వానప్రస్థుడు తపస్సు చేసుకుంటూ ఓంకార ధ్యానం చేయకుండా కేవలం ఆ తపస్సుకు ఉపవాసాలు అన్నీ చేసుకుంటూ ఉంటే పుణ్యలోకము వాటితో పాటుగా ఓంకార ధ్యానం కూడా చేసుకుంటే మోక్షం తపస్సు చేసుకుంటున్నాడుగా అవి మాత్రమే చేసుకుంటూ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ ఉన్నట్లయితే పుణ్యలోకము దానికి ఓంకారం యోగిస్తే మోక్షం అలా నలుగురిని మీరు కల్పేసి పెట్టేసుకోండి అంతేగాని త్రీ ప్లస్ వన్ చేయద్దు ఇప్పుడు మనకి ఇప్పుడు సంకల్పాలలోను ధర్మార్థకామ మోక్షల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్తారు అది తెలియతుందా చెప్పిన మాట ఆ మాట ఆ మాట చెప్పడానికి హేతువులు రెండు అంటే నేను ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటాను పరిశీలించడం తప్పు పడుతున్నారని కాదు క్రిటిసైజింగ్ కాదు క్రిటీకింగ్ హేతులు రెండు ఒకటి సంకల్పంలో పెద్ద పెద్ద సమాజాలు చెప్పి జనాల్ని మెప్పించడం అనేది ఒక దురలవాట ఒకటి తయారై దాంతో చూడ్నికా అని పేరు పెట్టి ఇంతకు ముందు సమావేశం చెప్పడం సమాసం చెప్పడం అంటే ఉన్న మంది పోగేసి చెప్పడం అల్లిటి పళ్ళు మామిడి పళ్ళు బత్తాయి పళ్ళు నారింజ పళ్ళు ఏతుల పళ్ళు సపోటా పళ్ళు మొదలైన పళ్ళను అంది అయించేవాడా అని సమాసం చెప్పడం దాన్ని కోరే ఎంత సమాసం అయింది కదా చైత్ర వైశాఖ కేష్ట కార్తీక మాషర పుష్యమాఘ పాల్పున మాసంలో ఎందు పూజింపబడేవాడా అని ఇంకో సమాసం కళ్యాణి మోహన్ ఆది కాద అనే పాతికి రాగాలు చెప్పి రాగాలన్నీ ఇష్టపడేవాడా అని ఇంకో సమాజం మోహన్ అంగవంగ కళింగ కాంభోజన ఆంధ్ర కంధార దేశంలో ఎందు సేవింపబడేవాడా అని ఇంకో సమాసం ఇవన్నీ గద్యలు ఎప్పుడైనా ఓటుకుంటే వెళ్ళండి శ్రీనివాస గది అనే పేరుతో వస్తూ ఉంది శివగ్జి కూడా దానికి పోటీ కావచ్చు ఇవన్నీ మద్యం వాయించడానికి డ్యాన్స్ చేయడానికి ఉపయోగపడేవి తప్ప దాంట్లో సారమే ఉండదు అలాగంటి వాతావరణం అది ఒక సేతు ఇదంత పొడుపాటు సమాసం రెండవ సేతు ఏవైతే ధర్మార్థకములు లేదు మోక్షం లేదు అనే విభాగము లేకపోవడం తెలియకపోవడం చేత అంతా కలగా బృందం చేసి అలా పెట్టుకోవడం చెప్పకూడదు ధర్మార్థకాలు ఒకటి మోక్షం సో ఇక్కడ అంతా కలగా బృందం చేసింది చదువు అత్యం మనం చతుర్నా బ్రహ్మ సంస్కత్ అనవసేవక సోముడు సత్వమేసి ఈ నలుగురులలో వాళ్ళ వాళ్ళ ఆశ్రమ కర్మల్ని వాళ్ళు చేసుకుంటూ ఓంకారం కూడా చేసినట్లయితే వాళ్ళకి మోక్షం వస్తుంది కేవలం ఆశ్రమ కర్మల్ని మాత్రమే చేసుకుంటే ఉపాసన జోడించకపోతే పుణ్యలోకాలు వస్తాయి అని అంతా ఇది ఎలాగంటే రెండు రెండు పిల్లులు కొట్లాడుకుంటుంటే కోటి వచ్చి మొత్తం ఆ లేదా వచ్చింది పనిచేస్త ఆ శ్లోకాలని ఆ మంత్రాల్ని తమ బుద్ధి తమ అవసరాలకి తగ్గట్టుగా దాన్ని ఇటువంటి మతలకు చేసేసి మార్చేసి ఆ రకంగా వ్యాఖ్యానం భర్తృప్రపంచులు అలా చేస్తారు ఆయన అలా చేస్తారు దాన్ని ఇంకా ఇంకా వివరిస్తున్నారు చతుర్నా పురతత్వాభిశేష ్రహ్మ సంస్కత్వే అప్రతిషే ఎలాగంటి వ్యాఖ్యానం తాను విలువైన వ్యాఖ్యానం అనేది దానికి చెప్పదు ఎందుకని దానిలో ఓంకారం అనేది బ్రహ్మచారిని పనికినా కానీ సన్యాసం ఆనంతస్తునికి సన్యాసునికి ఎలాగో పలుకు వస్తుంది మీరు ఓంకారం ఇష్టవం సన్యాసులకి ఎందుకంటే అతను నలుగురికి ప్రత్యానికి ఎందుకంటే నలుగురికి యోగ్యత ఉంది ఓంకారం వీళ్ళు మాత్రమే చేయాలి మిగతా ముగ్గురు చేయకూడదు అనే నిషేధం కాబట్టి నలుగురికి చతుర్నా తేడా ఏమీ లేదు యోగ్యతలో నలుగురికి కూడా తేడా లేదు నలుగురికి ఓంకారంలో సమానమైన యోగ్యత కలదు తర్వాత మీరు ఓంకారం చేయకూడదు మీరు బ్రహ్మ కాకూడదు అనే నిషేధం ఏమైనా ఉందా బ్రహ్మస్తులకి కానీ వాటి సన్యాములు వానప్రస్తులకు కానీ బ్రహ్మచారులకు కానీ నిషేధం ఏమైదుగా లేదు బ్రహ్మ సంస్థత్వే అప్రతిషేధా కాబట్టి వాడు కూడా బ్రహ్మ నిష్ఠులు మీరు కనిపేసి చూడాలి తప్ప ఇలా విడదీయడానికి త్రీ ప్లస్ స్వకర్మ చిత్రేత బ్రహ్మ ఇంకో పెద్ద హేతు ఏమిటంటే దాని సపోర్ట్ కర్మక్షిత్రముంటాయి ఇప్పుడు ఉదయించే సూర్యుడికి అస్తమించే సూర్యుడికి అర్జున్ ఇవ్వాలి అని ఉంటుంది మరి ఇంకా మీరు రోజంతా జ్ఞానిస్తానంటే కూడా ఇది మామూలుగా హార్మోనియన్ తపలా పెట్టుకుని మేము ఇరవై నాలుగు గంటలు రామం చేస్తామన్నట్టు ఇలాంటి వేషాలు ఇక్కడ కూడా గురుగు అంగీకరణ చేస్తారు వేదాంత దర్శనము అనే గ్రంథంలో ఇలాంటి తబలాలు అవి పెట్టుకుని నామ సంకీర్తనం చేస్తూ కర్మ స్వకర్మానుష్ఠానాన్ని మానేయటం అశాస్త్రీయము కాబట్టి అలా ఉండదు అండ్ ప్రధానం ఎన్నిసార్లు ఇస్తారు రెండు సార్లు నేను ఒకసారి కాలేజీకి వెళ్ళే నేను గురువు ఈ కాలేజీ చదువులు మధ్యాహ్నం సంధ్యా ఉన్న ఇబ్బంది అవుతుందండి కాబట్టి ఆదివారు రోజుకు మూడు చొప్పున ఏడు మూడు ఇరవై ఒక్క సంహారం ఆదివారం చేసేస్తున్నా చేస్తే అవి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి అలా చేస్తున్నా అంటే అలా చేయకూడదు అలా పలికి వేషాలు పలికి కాబట్టి ఏంటంటే కర్మలు అలా కట్టగట్టి నేను రెండు అర్జ్యాలు ఉదయం సాయంకాలం ఇవ్వాలి కదా బిజీగా ఉంది క్లబ్ వెళ్ళేతుంది రెండు కొద్దిగానే రెండు ఇచ్చేస్తాను కాకపోతే సాయంకాలం నాలుగు గంటలకు ఇచ్చేస్తాను అలా చేయకూడదు సంధ్యా సమయంలోనే చేయాలి కాబట్టి ప్రాతస్సంధ్య అయింది సంఖ్య అయింది అసలు మధ్యాహ్న సంధ్యావందనం ఒరిజినల్ గా ఉండేది కాదు ఎవరో ఒక ఒరిజినల్ నిశ్చితమే కానీ మధ్యాహ్న సంధ్యావందనం మనం దాంతో అది మహాభారం అయిపోయింది అది సార్ ఆయన ఆయన నాకు మధ్యాహ్న సంధ్యావందనం బరువుగా ఉంది నేను హై స్కూల్ లో చదువుతూ ఉండేవాడిని హై స్కూల్ నుంచి వచ్చి భోజనం చేసి మళ్ళీ హై స్కూల్కి వెళ్ళాలిగా ఆ మధ్యలో ఈ మధ్యాహ్న సంధ్యావందనం దాని ఉపస్థానం పొడుగు ఎక్కువ ఆదిత్య ఆదిత్య శాత మానవ చాలా పొరుగు నెత్తస్య వరుణ చాలా సరళ మధ్యాహ్న సంధ్యావందనం పొడుగు ఎక్కువ ఇదంతా చేసి అప్పుడు మనం వెతుగించి మళ్లీ స్కూల్ పరిగెత్తున్నాను కొంతకాలం ఏపీకి మధ్యాహ్న సంజ్ఞావందనం మానేశాం మానేస్తే అది ఎవరో చెప్పారు మా నాన్నగారు మా నాన్నగారు అడిగారు మధ్యాహ్న సంన్యావందనానికి సిల్ కాలు ఇచ్చేసినట్టు ఉన్నావే నువ్వు అన్నారు మరి చెప్పండి మరి హై స్కూల్కి వెళ్లాల్సి వెళ్లాల్సి వస్తుంది ఎస్ఎస్ఎల్సి పరీక్షలు వస్తున్నాయి సరే పోయి పరీక్షలు తర్వాత మళ్ళీ మొదలు పెట్టు అన్నారు కాబట్టి ఈ మధ్యాహ్న సంన్యావందనం ఎవడో ఒకడు పెట్టాడు అది బరువు అది నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే కర్మక్షత్రములు అని ఉంటాయి రాత సాయం కర్మల మధ్యలో ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ ఉన్నప్పుడు ఓంకార సేవ చేసుకో అందరూ తెలియదు దీనికోసం సన్యాసులు మాత్రమే ఓంకారం కర్మైతే సన్యాసుల కోసం వేరే వీళ్ళు ఏం చేశారంటే వితంతవులకు వేరే ధర్మాలను నిర్మాణం చేసి పెట్టేశారు రాక్ష ఆ రకంగా చర్యలు తిరిగి వేరే అది అలాగే వెళ్ళి విడతీస్తాం వాళ్ళని కూడా కలుపుకో అలా విడతీయాల్సిన అవసరం లేదు అని ఇదంతా కూడా భర్తల ప్రపంచాచారులు ఈ అంశాలు సామర్థ్యోపత్తే అంటే ఓంకార ధ్యానం చేయటానికి బ్రహ్మచారి గృహస్థుడు అనపృష్ఠుడు ముగ్గురూ సమస్యలే కాదండి వాళ్ళకి కర్మలు బిజీగా ఉంటారంటే కర్మల్లో ఖాళీ ఉంటుందంటే ఛద్రాలు ఉంటాయి ఛద్రం అంటే ఖాళీ ఆ ఖాళీ టైంలో చుడుస్తుంది సన్యాసి రోజంతా అపనై చేస్తే చేయాలి కానీ అందరికీ పుణ్యలోకం సమానం జలవరం ఇంకా అదే పొరవ పక్షం పొరవపక్షాన్ని పెడుతున్నాను జలవరా బ్రహ్మ సంస్థ శబ్ద అయితే రూఢ శలు రూఢము యోగము రెండు రకాల శబ్దాలు ఇప్పుడు చెట్టు చెట్టు చల్లని కిరణములు గలవాడు రెండు శబ్దాలు ఉన్నాయి శీత కిరణములు దీంట్లో చెట్టు అన్నది రూఢి చెట్టు చెట్టే ఇంక ఎందుకు ఎలా వచ్చిందని అడగండి చంద్రుడికి చేతగ్గటో అది చెప్తాం ఆయన గలని కిరణములు గలవాడు కనుక ఆయన చేత గటనే పేరొచ్చాడు శశి అని ఎలా వచ్చింది ఆ కుండే కలవాడు కనుక శశి అని చెప్పేది వీలు లేదు అక్కడ అలాగే చెప్పేదని యోగం అంటారు యోగం అంటే కలయిక రెండు మూడు పదాలని కలపడం ఇప్పుడు బియ్యము మీరు చెప్పండి బియ్యము ఇది యోగమా రూఢియా చెట్టు బోడ భారతీయుడు రూఢి కాదు యోగం భారతకు చెందినవాడు యోగం ూఢి అంటే ఇక దాన్ని ఇటువటూ బెచ్చకడానికి ఉండదు యోగం అంటే దాని అర్థాన్ని బట్టి దాన్ని ఇటువట చెప్పమైంద ఇప్పుడు బ్రహ్మ సంస్థ అనే మాట యోగంలా కనిపిస్తోందా రూఢిలా అనిపిస్తోందా యోగంలా అనిపిస్తుంది కదండి బ్రహ్మ అంటే ఓంకారమునందు నిష్టగలవాడు యోగంలా అనిపిస్తుంది కాబట్టి దాన్ని ఇది సన్యాసులకు మాత్రమే చెందినది అని అలా రూఢిందుకు చేస్తారు మీరు ఎవ అంటే బియ్యము రూఢి వరాహ అంటే పంది రూఢి బ్రహ్మనిష్ఠుడు అది కూడా రూఢే అది గూఢి కాదు యోగం రూఢే అంటే అర్థం ఏంటో ఏది బియ్యమో అదే బియ్యం ఇంకా మరేది బియ్యం కాదు ఏది వరాహమో అదే వరాహం మరేది వరాహం కాదు బ్రహ్మ సంస్థ లాంటిది కాదు ఎవడెవడైతే ఓంకారని చేయగలవాడో వాళ్ళ వల్ల బ్రహ్మసంస్థుడవుతాడు ఇది యోగ శబ్దం కాబట్టి బ్రహ్మ సంస్థుడంటే సన్యాసే అని ఇలాగంటే రూడు మీరు పెట్టద్దు అది రూఢి శబ్దం కాదది రూఢైతే పెట్టచ్చు గృహస్థ రూఢి తాపస ఊ వాడతారా త్రహ్మ సంస్థి కాదు బ్రహ్మచారి ఓంకారోపాసన చేస్తే వాడు బ్రహ్మ సంస్థస్థు చేస్తే గృహస్థుడు వానప్రస్థుడు చేస్తే అతడు బ్రహ్మ సంస్థుడే సన్యాసి చేస్తే అతడు బ్రహ్మ సంస్థుడే కాబట్టి ఎవరుడైనా బ్రహ్మ సంస్థలో అవ్వచ్చును కాబట్టి మూడు వాళ్ళకి బ్రహ్మ సంస్థులయ్యే అవకాశమే లేదు కేవలం సన్యాసి మాత్రమే బ్రహ్మ సంస్థుడు వారు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు అని మీరు ఎలా విడత ఇస్తారు బ్రహ్మసరిమురాజకే ఊఢ అది రూఢశబ్దమే కాదు శబ్దములు వడే రూఢశబ్దం కాతటి పరిమురాజకుడు అంటే సన్యాసి సన్యాసి ఎందుకు రూఢశబ్దం కాతడు ్రహ్మ సంస్కృతి నిమిత్త ఎందుకంటే యోగ శబ్దములు ఒక నిమిత్తాన్ని అనుసరించే శబ్దాలు వస్తాయి బ్రహ్మతో ప్రొఫెసర్ అని ఉందండి సుబ్బారావు అని ఉందండి ప్రొఫెసర్ అని ఉందండి దీంతో సుబ్బారావు రూఢి ప్రొఫెసర్ యోగ ప్రొఫెసర్ అయితే వాడు రెవెన్యూ కలెక్టర్ రూఢ యోగమా చుబ్బన్న రూఢి ఈ బ్రహ్మ సంస్థ అంటే సన్యాసులు మాత్రమే అలా ఎలా చెప్తారు మీరు బ్రహ్మనిష్ట కలిగి ఉండు అనే నిమిత్తం ఆ పరిస్థితి దాన్ని బట్టి దాన్ని స్వీకరించి ఆ శబ్దాన్ని ప్రయోగిస్తారు కాబట్టి సన్యాసిని బట్టి ప్రయోగించక్కల్లా ఎవడెవడో బ్రహ్మనిష్ఠుడై ఉంటే వాడి ఎందు బ్రహ్మ సంస్థ అనే కాబట్టి రూఢిశబ్దం దగ్గర తేడా ఎలా వస్తుందంటే రూఢిశబ్దం దగ్గర ఏ కారణం ఏ శబ్దము ఈ వస్తువుని బోధిస్తోంది అనే ప్రశ్న ఉండదు కాబట్టి చెక్కంటే ఇగోది ఎందుకయింది ఆ ప్రశ్న ఏమి పాదపము ఇది ఎందుకయింది దానికి ప్రశ్నకి సమాధానం ఉంటుంది బ్రేళ్ల ద్వారా నీటిని త్రాగేయండి కనుక పాదపము యోగము చెక్కు ఇది ఎందుకయింది అది లేకుంట నిమిత్తాన్ని బట్టి చెప్పవు ఆ విధంగా చెట్టు అనే పదము చెట్టుని చెప్పేప్పుడు ఏదో ఒక కారణం చేత చెట్టుని చెప్పదు ఆ విధంగా ప్రసిద్ధమై ఉన్నది కనుకనే చెట్టుని చెప్పదు అనే శబ్దము అది చెట్టుని చెప్పినప్పుడు ఒక కారణాన్ని బట్టి ఒక హేతువును బట్టి చెప్తారు కాబట్టి ఇక్కడ బ్రహ్మసంస్థ శబ్దాన్ని మీరు రూఢిశబ్దంలాగా ట్రీట్ చేసి అదేదో పరంరాజకుడికి మాత్రమే అని చెప్తున్నారు అలా చెప్పడానికి మీరు సర్వేశాంత బ్రహ్మని రూపే బ్రహ్మనిష్ట పరమాత్మేందు నిష్ఠుడై ఉండు లేదా ఓంకార నిష్ఠుడై ఉండు అది అందరికీ సంభవమేది గ్రహస్థులు సన్యాసులు వానప్రస్థులు బ్రహ్మచారులు అందరికీ సంభవం కాబట్టి ఈ బ్రహ్మ సంస్థ అని వాడిని సెపరేట్ చేసేయటం అన్నది కాదు ఎంత ఎత్ర నిమిత్తమస్త్రహ్మణి సంస్థితి తస్ తమివటాచకం సంతం బ్రహ్మ సంస్థ తెలుసుకోతూ ఉంటుంది తెలుస్తుందో చదువుతుంటేనో స్పష్టంగా అనిపిస్తుంటా అని తెలుసుకూడదు ఎక్కడెక్కడైతే నిమిత్తం ఉందో అక్కడక్కడ ఆ నిమిత్తాన్ని బట్టి ఆ శబ్దం ప్రవర్తిస్తుంది ఇక్కడ నిమిత్తం ఏమిటి బ్రహ్మని సంస్కృతి బ్రహ్మయందు ఓంకారం నందు నిలిచి ఉంది ఆ నిమిత్తం ఎవరుకుంటే వాడిని బ్రహ్మ సంస్థ అంటాము అది బ్రహ్మజాతికుంటే బ్రహ్మ సంస్థ అని వాడినే అంటాము అది గృహస్థుంటే వాడినే అంటాం బ్రహ్మ అలా పరిస్థితి ఉన్నప్పుడు నిమిత్తాన్ని బట్టి అర్థం చెప్పేటువంటి శబ్దము బ్రహ్మ శబ్దము అయి ఉండగా దాన్ని సంకోచం చేసేసి దాన్ని విస్తృతమైన అర్థాన్ని బాగా చిన్నదిగా చేసేసి కేవలము సన్యాసులకు మాత్రమే బ్రహ్మ శబ్దము వర్తిస్తుంది అని అలా సంకోచించే దానికి ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ముగ్గురూ నష్టమన్ను కాదు నలుగురు సమానమే ద్వైతాద్వైతాలు రెండు ఉంటాయి కర్మ చేసేప్పుడు ద్వైతం ఉంటుంది లేక ఆత్మ నియంలో అద్వైతం ఉంటుంది అందరూ చేసుకుంటారు ఇదేదో సన్యాసులు నెత్తనే సూర్యుడు ఉపయోగిస్తున్నాడా ఒక ఆయన నన్ను అడిగారు మీరు అలా ఏం చేస్తారు మరి మీరందరూ అలా చేస్తారు నన్నెందుకు అడుగుతారు మీరు సూర్యుడు నాకు ఒక్కడికే ఉదయిస్తే మీరు అడగచ్చు సూర్యుడు నాకు ఎలా ఉదయిస్తున్నా మీకు అలాగే ఉదయిస్తున్నాడు కాబట్టి బ్రహ్మనిష్ట అందరికీ సమానమే బ్రహ్మనిష్ట ఉన్నవాడు మోక్షాన్ని పొందుతాడు మిగతా వాళ్ళు కర్మల్ని చేసుకుంటారు కర్మల్ని చేసుకునేప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కర్మలు చేసేప్పుడు ద్వైతం ఉపాసనలో ద్వైతం బ్రహ్మనిష్టలో అద్వైతం ద్వైత అద్వైతం దీనికి సిన్థసిస్ అని పేరు మామూలుగా పొద్దున్న డయాబెటీస్ పిల్లు వేస్ట్ చేసుకోవటము తర్వాత పూదీ ఉపాటి వేసి పాయసం కూడా తయారు చేయడం మళ్ళీ మధ్యాహ్నం డయాబెటీస్ పిల్లు వేస్ట్ అంతే కదా మరి కార్యక్రమం ఈ కోపక్షం కావాలి మీకు చాలా ఓపుకుందా ఎందుకంటే టాపిక్ నేను చాలా కాలం దీన్ని వైగా వేసి వేసి ఇప్పుడు ఇంకోటికొచ్చాను ఓపుకుందా ఆయుర్వేదాద్యాశ్రమ ధర్మ మాత్రేనా దీంట్లో కొంత కన్ఫ్యూషన్ వచ్చింది ఈ పూర్వపక్షం మీద ఒక అభ్యంతరాన్ని లేవనిస్తున్నారు ఉండాలి ఇంకొక మాట ఏంటంటే ఎవరికైనా పారిరాజ్యాశ్రమము అంటే సన్యాసాశ్రమం వారి ధర్మం ఏమిటి భిక్షాపనము ఇలాంటివి ఉంటాయి కేవలం సన్యాసం గుర్తు చేసుకుని భిక్ష భిక్షాటనం చేసేస్తే వాడికి మోక్షం వచ్చేస్తుందా చెప్పింది మరి వాడికి మోక్షానికి ఏం కావాలి జ్ఞానం కావాలి జ్ఞానం అంటే బ్రహ్మ నిష్ట కావాలి కాబట్టి ఆయురాజ్యాశ్రమ ధర్మ మా సంచేత మోక్షం వస్తుందని నువ్వు చెప్పవు బ్రహ్మ ఎందు నిష్ట మోక్షం వస్తుందని నువ్వు అంటావు కాబట్టి బ్రహ్మ కాబట్టి నువ్వు ఆశ్రమాన్ని బట్టి మోక్షం అని చెప్పట్లేదుగా బ్రహ్మంగ నిష్ఠను బట్టి మోక్షం అని చెప్తారు ఆ బ్రహ్మంగ నిష్ఠ ఎవరు మోక్షం కేవలం సన్యాసులైన బ్రహ్మనిష్టలకు మాత్రమే మోక్షము అని ఎలా అని అనేది ఆ ఇప్పుడు ఇక్కడ పారివ్రాజ్యాశ్రమం అంటే సన్యాసాశ్రమ ధర్మం కన్నా మొదలైన వాటిని పాటి విద్యంత మాత్రాన మోక్షము ఆ విధంగా మోక్షము వచ్చే పక్షంలో బ్రహ్మజ్ఞానము వ్యర్థం అనే పరిస్థితి వచ్చి పొడును అది అంగీకారము కాదు కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ కూడా పైన చెప్పిన ఆర్గ్యుమెంట్ కి సపోర్ట్ నువ్వు అలా విదీసి పెడుతున్నావు పరివ్రాట సన్యాసులు మోక్షము విదటిస్తున్నావు ఎవడైనా సన్యాసం గుర్తించే భిక్షాటం చేసేస్తావు వారికి మోక్షం వచ్చేస్తుంది అంటే రాకంటే బ్రహ్మనిష్ట కూడా ఉండడానికి అంటున్నాను అంటే ఇప్పుడు ఆశ్రమాన్ని బట్టి మోక్షం వచ్చిందా బ్రహ్మనుష్యాన్ని బట్టి వచ్చిందా బ్రహ్మనుష్యాన్ని బట్టి వచ్చింది వాళ్ళ మోక్షం ఆశ్రమాన్ని బట్టి రాలేదు బ్రహ్మనుష్యాన్ని బట్టి వచ్చింది మరి అటువంటిప్పుడు ఆ ఆశ్రమం లేని మిగతా మూడు ఆశ్రమాల వాళ్ళకు కూడా బ్రహ్మ నిష్టం ఉన్నట్లయితే మోక్షం వస్తుందని చెప్పుకోవచ్చు అటువంటి బాగుంది కాబట్టి మిగతా మూడు ఆశ్రమాల వాళ్ళు బ్రహ్మనుష్యాన్ని పెట్టుకున్నట్లయితే వాళ్ళకు మోక్షం వచ్చి అంటే మరి వాళ్ళు కర్మలు చేస్తున్నారు కదా అంటే కర్మలు చేసేప్పుడు బ్రహ్మనిష్టం ఉండదు కర్మక్షత్రాల్లో బ్రహ్మ నిష్టం ఉంటుంది ద్వైతాద్వైతం కాబట్టి మోక్షం వస్తుంది కాబట్టి ఇలా అది అవసరం అద్వైతం కాదు ద్వైత అద్వైతం ఇది చే జ్ఞానం అమృతత్వ సాధన ఇచ్చే నా దీని మీద ఒక అబ్జెక్షన్ ఒకటి పెడుతున్నారు అంటే పూర్వపక్షాన్ని బలం చేయడం కోసం అబ్జెక్షన్ పెడతారు ఆ అబ్జెక్షన్ రోజుకూచ్చేస్తే పూర్వపక్షం మరింత బలపడుతుంది ఎటువంటి అధ్యక్షను చూడండి పారివరాజ్య ఆశ్రమ ధర్మ మాత్రము చేస్తుందని మేము అనము కానీ పారివ్రాజ్య ఆశ్రమము అంటే సన్యాసాశ్రమం సన్యాసాశ్రమముతో కూడిన బ్రహ్మనిష్ట మాత్రమే మోక్షాన్ని అంటే అంటే ఏమవుతుంది మిగతా మూడాశ్రమాల వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు పుణ్యలోకానికి పోతారు సన్యాసి అయి బ్రహ్మనిష్ఠుడైన మాత్రమే మోక్షము అని మళ్ళీ త్రీ ప్లస్ వన్ అవుతుంది కదా అని చెప్తానేమో మీరు అలాంటి మళ్ళీ పూర్వోక్షం బలహీన కదా అలా వీరు లేదు ఎందుకని ఆశ్రమ ధర్మత్వా విశేషాత్ సంగ్రహ వాక్యం ఆశ్రమ ధర్మత్వా విశేషాత్ సంగ్రహ వాక్యం సో ఇప్పుడు సన్యాసాశ్రమ ధర్మంతో కూడిన బ్రహ్మనిష్ట మోక్షాన్నిస్తుంది అని మీరు చెప్పినట్లయితే మీరు ఇంకా ఇంకోటి కూడా చెప్పాల్సి ఉంటుంది గృహస్థాశ్రమంతో కూడిన బ్రహ్మనిష్ట మోక్షాన్ని ఎందుకవదు వానప్రస్థాశ్రమంతో కూడిన బ్రహ్మనిష్ట మోక్షాన్ని ఎందుకవదు సన్యాసాశ్రమంతో కూడిన బ్రహ్మనిష్ట మాత్రమే మోక్షాన్నిస్తుంది అని చెప్పడంలో హేటేమిటి ఎందుకంటే సార్ సన్యాసాశ్రమ ధర్మమైనా ఆశ్రమ ధర్మమే గృహస్థాశ్రమ ధర్మమైనా ఆశ్రమ ధర్మమే వానప్రస్థాశ్రమ ధర్మమైనా ఆశ్రమ ధర్మమే ఆశ్రమ ధర్మం ఉండి బ్రహ్మనిష్ట మోక్షం రావాలి కానీ సన్యాసాశ్రమ ధర్మం ఉండి బ్రహ్మనిష్టం మోక్షం వస్తుంది అని అలా చెప్పడంలో హేతులదు అన్నీ ఆశ్రమ ధర్మాలేగా కాబట్టి ఈ త్రీ అనేది వద్దు నాలుగు అంతా ఏకంగానే పెట్టుకుందాము అందుకు ఫాలో అవుతున్నారు సర్వాశ్రమం విశిష్టం చూడండి ధర్మము ధ్యానము కలిపి మోక్షాన్ని ఇస్తాయి సన్యాసం తీసుకుని సన్యాసాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ జ్ఞానాన్ని పొందినట్లయితే జ్ఞానాన్ని కనుక సేవించినట్లయితే మోక్షం వస్తుంది సముచర్మం అంటే కర్మ కథ కాబట్టి ధర్మము జ్ఞానము కలిసి మోక్షాలు అలాగే బ్రహ్మచారి నేష్ బ్రహ్మచారి ఆ అష్ట్రమ ధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మనిష్ఠుడైతే మోక్షం వస్తుంది బృహస్థుడు తన అశ్రమ ధర్మాన్ని పాటించుకుంటూ బ్రహ్మనిష్ఠుడైతే మోక్షం వస్తుంది పాటిస్తూ బ్రహ్మ నిష్ఠుడైతే మోక్షం కాబట్టి కలిపినట్లయితే ఈ మైనా ఎంత బాగుంటుందో చూసారా ఎంత రమణీయంగా ఉంటుందో చూడండి ఆపాద రమణీయము ఉంటారు గోల్ గోల్డ్ ఆభరణానికి చాలా అంతంగా అవుతుంది మూడు కంటే బాగుంటుంది వృష్ కలుగు రాజకస్యవ బ్రహ్మ సంస్థ మోక్షే కాబట్టి ఎక్కడైనా సన్యాసి బ్రహ్మనిష్ఠుడైన వాడికే మోక్షము ఇతరులు అంటే బ్రహ్మచారి గృహస్థుడు వాళ్ళ పురస్థుడు బ్రహ్మనిష్ఠులైనా మోక్షం ఉండదు అని వచ్చినవి ఏదైనా ఉందా అలా ఎక్కడైనా చెప్పారా ఎందుకంటే మిమాంసుకున్నా కదా ఎక్కడైనా చెప్తే సరిపడుతుంది ఎలా చెప్పాలి అంతే అండి టీవీలో ఏమైనా చెప్తున్నాడో తెలిసినా ఈ లింగాష్టకం మీరు మించే మీకు మోక్షం మీరు చదవక్కర్లేదు వినేస్తేనే మోక్షం లేకపోతే ఈ వెంకటేశ్వర సుప్రభాతం మీది మీరు వినేసినట్లయితే ఈ కోరికలన్నీ చెప్పారు అదే ఉంది మీరు మామూలుగా లాన్ చేసి పడుకోకుండా అవి కొత్త మీ సాధికాయడం మొదలు పెట్టేందుకు అయిపోతుంది ఈ కోరికలు అన్నీ చెప్పారు మోక్షోపనిషదాన్ సిద్ధాంత అలా మోక్షము జ్ఞానం వల్ల వస్తుందని ఉపనిషత్తులు చెప్తున్నాయి కానీ ఫలానా ఆశ్రమంలో ఉన్న వాడికి కలిగిన జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుందని ఉపనిషత్తులు ఏమి చెప్పారు అసలు జ్ఞానాన్ని మీరు ఆశ్రమంతో ఎందుకు కలుపుతారు అలా విడతీస్తున్నారు మీరు అలా పెట్టడానికి వీలు లేదు తస్మాత్వ బ్రహ్మ సంస్థిహిత కర్మతాం కాబట్టింగుకున్నారు కాబట్టి ఆశ్రమాలను బట్టి మీరు విడదీయడం మానే నాలుగు ఆశ్రమాల వాళ్ళు తమ తపజిన కర్మల్ని చేస్తూనే ఉండాలి సన్యాసులు కూడా కర్మలు ఉంటాయి వాటి వాళ్ళు చెయ్యాలి గ్రహస్తులకి వాన పురస్థులకి అలాగే అందరూ తమ తమకి ఇచ్చిన కర్మల్ని చేస్తూ ఉంటారు చేస్తూ కర్మల్ని చేస్తూ ఉంటూ ఇంకా బ్రహ్మనిష్ట లేకపోతే పుణ్యలో కాదు కర్మల్ని చేసుకుంటూ బ్రహ్మనిష్ట కూడా ఎవడైతే కలిగి ఉంటాడో వాడు బ్రహ్మద్యాధి కావచ్చు గృహస్థుడు కావచ్చు వాళ్ళ స్పష్టుడు కావచ్చు సన్యాసి కావచ్చు వాడికి మోక్షం అని వ్యవస్థ ఇది అంగీకారం కాదు కర్మ నిమిత్త అంటే అండర్స్టాండింగ్ కర్మ చేయడానికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉండాలి జ్ఞానము అనేది ఇంకొక రకమైన అండర్స్టాండింగ్ ఈ రెండు అండర్స్టాండింగ్ ని కలిపి పెట్టుకోమని నువ్వు అనుకున్నావు రెండు అండర్స్టాండింగ్లు కలిపి ఉండవచ్చు అది కలిసి ఉంటాం కర్మ నిమిత్త ప్రత్యయము అలా విడత యువజనం కదా ఏ థింకింగ్ ని కర్మ చేస్తాడో ఏ థింకింగ్ నిలిగి ఉంటాడో ఆ రెండు థింకింగ్కి గుర్తు కుదర ఇప్పుడు దేవత నాకంటే వేరే ఉంది నేను పూజించాలి అది కర్మ నిమిత్తం ప్రత్యయం ఆ దైవము నేనే నా స్వరూపమే దైవత్వము నాకంటే భిన్నంగా దైవత్వము లేదు అది విద్యాప్రత్యయం ఈ రెండింటికి కొంత నెల విరోధం ద్వారా ఏమి సంగ్రహ వాక్యము అంటారు ఈ సంగ్రహ వాక్యాన్ని నేను ఇరవై నాలుగవ తారీఖు చెప్తాను పూర్వపక్షాన్ని నేను నిర్వహించగలుగుతానా అని డౌట్ వచ్చినా నిర్వహించినా మరో సందర్భంలో అయితే మరింతలాజీగా నిర్వహించే వాళ్ళేమో ఈ చట్టము చాలా నెచ్చింది నాకేమనిపిస్తుందంటే ఫైనల్ గా మన మతాధికారులు ధర్మాధికారులు మఠాధిపతులు పేషాధిపతులు కూడా శంకర్లు చెప్పారు జ్ఞానకర్మ ఏమి కాదన్నారో దాన్నే పట్టుకుని వెళ్ళాలనుకున్నారా అని చెప్తారు అది చూసి ఒకప్పుడు ఆశ్చర్య ఉండదు శంకర్లు చేస్తున్నారు అంటే దానికి ఏవో రేటు చెప్తారు మేము లోకానుగ్రహం కోసం అవన్నీ కూడా కానీ మన శంకర్లో అయితే అలాంటి పరిరాకు చూస్తాను